సంకీర్తన రెండు వందల ఎనభై ఆరుగని నా కేడ పుణ్యము తామసుండ చేతులనే పట్టి నిన్ను పూజించు ఘాతకుడ నాకు ఎక్కడి పుణ్యము చేతనము పోదిసేయు చిత్తము నీదే కాన రాతి బొమ్మీ భారము దైవమా పూని ఎంగిలినోర ఒప్పగు పొగడు హీన జంతువునకు నాకేటి పుణ్యము హీని పూసి నీవిట్లా తిప్పగానే తిరిగేటి మాని బొమ్మీ నా మదిలోని జాలిబడి సంసార జలదిలో మునిగేటి కూడ నాకేటి తేకువ పుణ్యము పాలు పోసి పెంచిన నాపాలి వెంకటేశ నే తోలు బొమ్మజుమ్మి తాతువుగాని దైవమా